అది పని చేయాలన్నా ఆత్మే ఉండాలి అని నిరూపించారు ఇవన్నీ నిరూపించిన తర్వాత ఏం చెప్పారు ఇప్పుడు నీ కర్మేంద్రియాలైనా నీ జ్ఞానేంద్రియాలైనా నీ ప్రాణేంద్రియాలైనా నీ విషయేంద్రియాలైనా నీ ఆఖరికి అంతఃకరణ చతుష్టయమైనా సరే ఈ ఇరవై నాలుగు గోళకాలు ఎస్టి శరీరంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు గోళకాలు ప్రత్యేగాత్మ మీదే ఆధారపడి ఉన్నాయి ఇవి ఆధేయం ప్రత్యేకాత్మ ఒకటే ఆధారం ఈ నిరూపణ అంతా గత శ్లోకాల్లో చేసి ఏమండి మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా నేను స్వభావం చేత బాధించబడుతున్నాను కదా ఇప్పటివరకంటే మీరేదో నా బాధలన్నీ బయట తెంచి వస్తున్నాయి వేరే వాళ్ల వల్ల వస్తున్నాయి వేరే రకంగా వస్తున్నాయి పరిస్థితుల వల్ల వస్తున్నాయి అని ఇలాంటివన్నీ నాకు దూరం అయిపోయినాయి ఇప్పుడు ఎందుకని పంచకోశ విచారణ చేసాం గుణత్రయ విచారణ చేసాం శరీరత్రయ విచారణ చేసాం సాధన చతుష్టయ సంపత్తిని విచారణ చేసాం గత ఇరవై శ్లోకాలలో ఇవన్నీ పూర్తి అయిపోయినాయి కానీ నాకు ఇంకా వాటి మిగిలిపోయింది సందేహం ఏమిటది అంటే జన్మత నాకు స్వభావం వచ్చేసి జన్మతహ అంటే ఎప్పటి నుంచి వచ్చిందండి అన్నా తల్లి గర్భంలో నుంచే వచ్చేసింది ఎందుకని తల్లికి వచ్చే వేవీళ్ళు ఆ పిల్లవాడి స్వభావాన్ని బట్టి వస్తాయి అది బేబీ బాయ్ అయినా అంతే బేబీ గర్ల్ అయినా అంతే అది ఎవరన్నది స్త్రీ పుంభేదం లేదు అక్కడ ఈ వేవీళ్ల ప్రభావం ఒక్కొక్క తల్లికి ఎక్కువ కాలం ఒక్కొక్క తల్లికి తక్కువ కాలం ఒక్కొక్క తల్లికి బలంగా ఉంటాయి ఒక్కొక్క తల్లికి అసలు తెలియకుండా వచ్చిపోతాయి ఏదో కొద్ది రోజుల పాటే వచ్చిపోతాయి ఇవన్నీ లోపల ఉన్నటువంటి శిశువు యొక్క స్వభావం అతని స్వభావం ఈ తల్లిగారి సూక్ష్మ శరీరం మీద ప్రభావితం అయినప్పుడు అలాంటి మార్పులన్నీ వచ్చినాయి సరే ఇప్పుడు మరి ఇప్పుడు స్వభావం ఎప్పటి నుంచి మొదలైందండి నాకు అంటే మూడవ నెల నుంచే మొదలైపోయింది శిశువు శిశువుకు గర్భంలో మూడవ నెల ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పటి నుంచే ప్రారంభం కాబట్టి తల్లి గర్భంలో నుంచే నన్ను స్వభావం చేత బాధించబడుతున్నాను మరి బయటకు వచ్చిన తర్వాత ఆ స్వభావం పనిచేయకుండా ఉంటుందే చాలా కాలం పనిచేస్తుంది మరి ఎప్పటికైనా నేను దేంట్ రోజు బయటపడాలయ్యా నా స్వభావం రోజు నేను బయటపడాలి స్వభావం నేను ఎలా గుర్తుపట్టగలను అయ్యా కాబట్టి నేను లక్షణాలను బట్టి గుర్తించగలుగుతాను ఏమండి నీ స్వభావం గురించి చెప్పే అని ఎవరినైనా అడిగామనుకోండి ఏమండి నేను మనిషిని నువ్వు మనిషి అని ఎలా చెప్తావు మనిషికి ఉండే లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి నాకు నువ్వు ఏనుగువేనా నేను ఏనుగును కాదు ను మసలి వేనా నేను మసలిని కాదు నేను నువ్వు పక్షి వేనా పక్షివి కాదు ఇలా జాగ్రత్తగా కనుక గమనిస్తే ఇవేమయ్యా ఆ జంతువులకు ఉన్న లక్షణాలు ఏమీ నాకు లేవండి ఆ ఉపాధులు నాకు లేవు ఆ స్వభావాలు నాకు లేవు ఆ లక్షణాలు నాకు లేవు ఏమయ్యా మరి కోపం వచ్చినప్పుడు పాములాగా బస నువ్వు పులిలాగా గాండ్రిస్తున్నావు ఎందుకు ఇబ్బంది పెట్టేటప్పుడు ఇతర క్రోర మృగాల లక్షణాలు కనబడుతున్నాయి కదా లేదు పోని సాధు లక్షణాలతోనూ ఉన్నప్పుడు కూడా ఒక ఆవు వలె కనబడుతున్నావు కదా లేదు మరో సాధు జంతువు వలె కనబడుతున్నావు కదా విశ్వాసం విషయంలో కుక్క వలె కనబడుతున్నావు కదా అని ఇలా జంతువులతో పోల్చేటువంటి లక్షణాలు కూడా మనలో ఉన్నాయి అందుకే చూడండి ఎవరినైనా సరే వాడు లయన్ రబాబు వాడు సింహం లాంటి వాడు అన్నావు అనుకోండి వాడు ఏదో పొంగిపోతాడు మానవోపాధి కంటే సింహం అనే ఉపాధి తక్కువ ఎక్కువ క్రూర మృగం కదా అది వాహనంగా పనికి వస్తుందేమో కానీ నీవు అదే అంటే ఎలా ఒప్పుకుంటావు వాడు సింహంరా బాబు అంటే వాడు గొప్ప అనుకుంటాడు నువ్వు పులి అంటాడు పులి అంటే ఇంకా పెద్దది అనమాట వాడి కానీ పులి కంటే సింహమే బెటరు పులి తమో సింహం రజోగుణం మరి ఇట్లా ప్రతి ఒక్కడూ కూడా ఈ ప్రపంచంలో గమనిస్తే రాజసింహ అంటాడు వాడు రాజసింహ అంటే రాజులలో సింహం లాంటి వాడు ఇవాళ రాజుకు కూడా సింహం అనే లక్షణాన్ని పెట్టేసి అంటే ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా మానవుడు ఈ లక్షణం జీవితం అంత లక్షణమే బాల్యం నుంచి కూడా చూడండి పిల్లవాడిని ఉత్సాహపరచాలనుకోండి నువ్వు పుల్లురా బాబు నువ్వు అసలు ఏంటి దేనికి వెనకాడకూడదు నువ్వు సింహం రాబాబు అని వాడిలో ధైర్యం నూరిపోయాలంటే జంతువుతో నూరిపోతున్నావు ఎందుకని జంతువు లక్షణాలను ప్రేరేపిస్తున్నాం ఎందుకని తప్పు కదా ఎందుకంటే సృష్టిలో అత్యుత్తమమైన ఉపాధి మానవోపాధి వాడు దేహాత్మ భావ నుంచి బయటపడడానికి ఉపయుక్తమయ్యే ఉపాధి మానవోపాధి దివ్యాత్మ స్వరూపుడుగా నిర్ణయం పొందేటటువంటి అవకాశం ఉన్న ఉపాధి మానవోపాధి మరి ఇప్పుడు నా స్వభావం దివ్యాత్మ కదా అసలు ఒరిజినల్గా నేనెవరిని అంటే దైవీ స్వరూపుడను నేను దివ్యాత్మస్వరూపుడను సనాతనమైనటువంటి దేవుడను నేనే దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేద జ్ఞాన మాలిన్యం సోహం భావేన పూజయేత్ సోహం భావం నాలో